ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సమదుఃఖసుఖస్వ సమోష్టాశ్మకాంచుల్యప్రియా ప్రియోధీర త్మ సంస్థతి చూడండి మనం జీవితంలో ద్వంద్వములలో చిక్కుకుని సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాం గీతలో చెప్పిన సైకాలజీ గీతా ఇస్ ద సైన్స్ ఆఫ్ సైకాలజీ సో దీ గీతలో చెప్పిన సైకాలజీ అంతా కూడా ఈ ద్వంద్వాలకి సంబంధించిన సైకాలజీ ఇదే శ్లోకంలో మీకు ఎన్ని ద్వంద్వాలు కనబడుతున్నాయో చూడండి సుఖదుఖములు ప్రియ అప్రియములు నిందా స్థుతులు తరువాత శ్లోకంలో మాన అవమానములు ఈ విధంగా ఈ ద్వంద్వములలో చిక్కుకుని మనం సంసారంలో సతత సతమతముతో ఉంటాము కాబట్టి ఇక్కడ రహస్యమేమంటే సన్యాసం అనగా ద్వంద్వములకు అతీతముగా ఉందిత దాన్ని సన్యాసము అంటైక్ జ్ఞేయస్థ నిత్య సన్యాసి యోనద్వేష్టి నముక్ష నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముక్ష్యతే అదే ఉత్తమ శ్లోకం సో ఎవడైతే రాగము ద్వేషము లేకుండా తద్వారా ద్వంద్వకు అతీతంగా పోతుందో వాడు చాలా తేలికగా ఈ సంసార బంధం నుంచి విముక్తుడైపోతుంది కాబట్టి మనం ద్వంద్వాల నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యాలి సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే మడిల్ హెడ్డెడ్ అంటారు అంటే చాలా మూర్ఖంగా ఆలోచిస్తారు అంటే మరి నేను అలా అంటున్నందుకు మీరేమనుకోకండి ద్వంద్వలు లేకపోతే ఎలాగా జీవితంలో మన సుఖ దుఃఖాలు లేకపోతే ఎలాగా అని అదే గీతలో ఆయన ఏం చెప్తున్నాడో ఆలోచించాలి తప్ప మీ అనుభవం ప్రమాణం అవుతుందా మీ అనుభవం ఏమిటో సంసార బంధము అది ప్రమాణం అవుతుందే కాబట్టి బంధములు ఉన్నవి వీటికి అతీతముగా వెళ్ళుట అది సంభవము అది ఉపదేశం మీరు ఆ స్థాయికి రైజ్ అయ్యి దాన్ని అర్థం చేసుకోవాలి లేకపోతే అది అర్థం చేసుకుపోతే నేను మీకు చెప్పాను శ్రీరామకృష్ణ గారి కథ అది డైమండ్ ఇచ్చి వంకాయలు వన్ కేజీలు కొట్టుకెళ్తే రెండు కేజీలు వంకాయలు ఇస్తాను అనుకోండి వారికి అంతే అర్థమైంది ఆ డైమండ్ ఆ లెవెల్లో ఉండకూడదు ఇవ్వటబ్బా ది ది నార్మల్ మోడ్ ఆఫ్ థింకింగ్ కాబట్టి సుఖ దుఃఖములు అనేమి ద్వంద్వం చూసుకోండి సుఖ దుఃఖముల గురించి చాలా చెప్పాను అయినా ఇంకో మాట చెప్తాను సుఖ దుఃఖములు ఎప్పుడొస్తాయో తెలుసునండి మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పుడే వస్తాయి సుఖదు మీరు ఎక్స్పెక్ట్ చేయకపోతే సుఖ దుఃఖాలు రానే రావు ఇది ఎలాగంటే ట్రైను కరెక్ట్ టైంకి వచ్చింది సుఖం లేటుగా వచ్చింది దుఃఖం ఏ ట్రైను ఏ ట్రైను సికింద్రాబాద్కి రోజు వంద ట్రైన్లు వస్తాయి దాంట్లో సుమారు తొంభై ట్రైన్లు లేటుగా వస్తాయి పది ట్రైన్లు టైంకి వస్తాయి ఏ ట్రైన్ గురించి మీరు సుఖదుఖాలు అంటే ఏ ట్రైన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో దానికే సుఖదుఖాలు ఉంటాయి మీతో ట్రైన్లు అన్నిటికీ ఉండు సో ఇప్పుడు నారాయణాద్రిని ఎవరో రిసీవ్ చేసుకుందుకు మీరు వెళ్ళారనుకోండి నారాయణాద్రి ఏడు గంటలకి రావాలి అది పావుతుక్క ఏడేపటికి బీబీ నగర్ వచ్చి ఎనిమిదిన్నర వేపటికి సికింద్రాబాద్ వస్తుంది దాని లెక్క కాబట్టి అప్పుడు మీకు దుఃఖము ఎందుకంటే ఏజెంట్కి వెళ్ళి కూర్చుంటారు అలాగే డిలే అయిపోతుంది దుఃఖము ఎప్పుడు దుఃఖం వస్తుంది నేను మీ ఎక్స్పెక్ట్ సంథింగ్ దుఃఖం వస్తుంది రైలు అనే ఊపి దృష్టాంతం చెప్పారు అన్ని సందర్భాల్లోనూ ట్రైనే అనుకోకండి జీవితంలో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది మీకు సుఖంగానే దుఃఖంగానే వస్తుంది ఏది ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి మీరు సుఖ ఉండదు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సుఖమా దుఃఖమా ఎక్స్పెక్ట్ చేస్తే సుఖమో దుఃఖమో ఎక్స్పెక్ట్ చేయకపోతే సుఖం లేదు దుఃఖం లేదు ఇప్పుడు బయోలక్షన్స్ అయ్యాయి నిన్న అయినట్టున్నాయి బయో ఎలక్షన్స్ నిన్నో ఇవాడో అయ్యాయి ఎప్పుడు అయ్యాయా నిన్న రిజల్ట్స్ వచ్చాయా ఇంకా రాలేదు ఎప్పుడో వస్తాయి ఇవాళ ఆదివారం కదా బాధ్యత రావు రేపు రిజల్ట్స్ అప్పుడు సుఖము దుఃఖము ఉంటుంది ఎవరికి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఉంటుంది బయోలక్షన్స్ సంగతి కూడా తెలియని వాళ్ళకి సుఖంలో దుఃఖం కాబట్టి సుఖదుఖములు అత్యంత సహజములు అవల్లా వచ్చేస్తూ ఉంటాయి వాటిని దేవుడల్లా మన మీద పడేస్తూ ఉంటాడు గ్రహాలు మన మీద పడేస్తాయి నక్షత్రాలు మన మీద పడేస్తాయి ఇదంతా కూడా తెలివి తక్కువ మాట మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడే సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి సుఖమా దుఃఖమా మీకు అవే సుఖం లేదు దుఃఖం లేదు సుఖంలో దుఃఖం లేదు అక్కడ బీహార్లో వరదలు వచ్చాయి సుఖమా దుఃఖమా సుఖంలో దుఃఖం లేదు మన ఈవేళ నల్లా పొద్దున్న నీళ్లు రాలేదు దుఃఖం కాబట్టి సుఖదు హ్యాపెన్ వెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ అయితే ఇప్పుడు సుఖదు నుంచి బయటపడే ఉపాయం ఏమిటో తెలుస్తుందండి యూ స్టాప్ ఎక్స్పెక్ట్ యూ ట్రై మీకు సుఖ దుఃఖాలు ఉండవు ఇప్పుడు ఎవరో చూడ్డానికి వస్తున్నారు వాడి గురించి మీరు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే ఆ వ్యక్తి యొక్క విజిట్ వల్ల మీకు సుఖంగానే దుఃఖంగానే ఉండదు వెరీ సింపుల్ కాబట్టి జీవితంలో మీరు ప్రపంచం నుంచి ఎవ్వెవో అపేక్షిస్తూ బతుకుతూ ఉంటే ఆ ప్రపంచంలో మిమ్మల్ని ఓసారి నడిపిస్తుంది ఇంకోసారి ఏడిపిస్తుంది ఎక్కువసార్లు ఏడిపించి అప్పుడప్పుడు అవిస్తూ ఉంటుంది ప్రపంచం మీరు అపేక్షిస్తే మీరు ప్రపంచాన్నించి ఏమీ అపేక్షించకపోతే ఆ ప్రపంచము మిమ్మల్ని నవ్వించలేదు ఏడిపించలేదు మీరు ఆ సుఖదుఖములకు అతీతమైన గుణాతీతులుగా మీరు మిగిలి ఉంటారు ఇది ఒక విషయం నిన్న చెప్పలేదు నేను అది వేళ ఇక తుల్య ప్రియా ఇక్కడ కూడా మీరు గమనించండి మళ్ళీ ఇక్కడ కూడా మీరు డైమండ్ పట్టుకెళ్తే రెండు కేజీలు వంకాయలు ఇస్తారన్నట్టు చూసారా ఆ రకమైన మడిల్ హెడ్డెడ్ థింకింగ్లో ఆలోచించకూడదు మీరు ఆ లెవెల్కి రైజ్ అయి ఆలోచిస్తారంటే నేను చెప్తా మీరు మామూలు రోడ్డు మీద పోయేవాడి లెక్క లెవెల్లో మీరు ఆలోచించారనుకోండి అంటే వేదాంతం యొక్క సారముతో సంబంధం లేకుండా మీరు రొటీన్ థింకింగ్లో మీరు ఆలోచించారనుకోండి అప్పుడు నేను చెప్పేది మీకు అది విడ్డూరంగా అనిపించవచ్చు కానీ మీరు ఆ లెవెల్కి రైజ్ రైజ్ అయ్యి మీరు ఆలోచించాలి ప్రియము అప్రియము అవి ఎప్పుడు ఉంటాయో తెలిసిన మీరు కనుక ఒక వస్తువును చూసి ఇది బ్యూటిఫుల్ ఇది సుందరము అని ఎప్పుడైతే ఒక వస్తువుని మీరు బ్యూటిఫుల్ అని అంటారో ఆ క్షణంలోనే ది ఆపోజిట్ gets created. అగ్లి అన్నది ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఈ సృష్టిలో అగ్లి అనేది ఏది లేదు సుందరము లేదు వికారమైనది అగ్లీగా ఉండేది లేదు రెండూ లేదు పువ్వులు గులాబీ పువ్వులు అందమైనవి అని మీరంటే మరో పువ్వులు అందము లేనివి ఉంటాయి ఇప్పుడు నేను నన్ను మీరు అడగండి గులాబీ పువ్వులు అందంగా ఉంటాయా అని అడిగాలనుకోండి మీరు నేనంట అందంగా ఉంటాయా ఏమో నా నేను అలా అనుకోలేదు అప్పుడు నాకు అందము లేని ఉండవు కాబట్టి ఏదైనా ఒక వస్తువును చూసిన వెంటనే దిస్ ఈజ్ ఐ లైక్ దిస్ అని మీరు ఎప్పుడైతే ప్రియా అని ఎప్పుడైతే అంటారో ఇన్ You have created the opposite. There will be athriya. One thing is <laughs> that you will try to make a small difference. That means <laughs> I am, I am saying that you are athriya, and you have to do something with athriya. That means you are not aware of it. That is not aware of it. నాకు తెలుసు ఆ ఉందండి అన్నాడు ఏమిటో చెప్పండి నాన్న అరిటి పండు అన్నాడు అరి పండు మీరు నన్ను అడగండి మీకు మామిడి పండు అంటే చేయి కోసుకుంటున్న కోసుకోవాలి అరిటి పండు అంటే మీకు ఇష్టం తక్కువేమో అదేమీ లేదు ఇష్టమే ఇష్టమని కూడా ఏమీ లేదు ఆ సందర్భాన్ని వచ్చింది కాబట్టి యూ బికమ్ ఫ్రీ బికమ్ ఫ్రీ ఇప్పుడు నాకు ఫలానా కులం అంటే ఇష్టము అని మీరు పెట్టుకున్నారనుకోండి వెంటనే యూ క్రియేటెడ్ ది అపోజిట్ మీకు ఇష్టం కానీ కులం ఇంకొకటి అక్కడ సిద్ధంగా ఉంటుంది ఫలానా మతం అంటే ఇష్టము మీకు ఇష్టం కాని మతం పక్కనే ఉంటుంది ఫలానా వర్గం అంటే ఇష్టము మీకు ఇష్టం కాని వర్గం పక్కనే ఉంటుంది మహాత్ములు అలా ఉండరు మహాత్ములు జగత్తుని ప్రియము అలా విడగొట్టి పెట్టుకోరు అలా విడగొట్టి మీరు పెట్టుకున్నారనుకోండి ప్రియం వస్తే పండగ అప్రియం వస్తే దుఃఖం అలా ఉండదు మహాత్ములు మహాత్ములు అన్ని ఎక్కడ సమబుద్ధిని కలిగి ఉంటారు తుల్య ప్రియాప్రియ ధీర జ్ఞాననేవాడు అలా ఉంటాడు తుల్య నిందాత్మ సంస్కృతి సో తనని పొగదుట ఆత్మ సంస్కృతి తనను తెగదుట తిట్టుట నింద అంటే కేగడ్డూట పోగడ్డూట తేగడ్డూట ఈ రెండింటి ఎడలా కూడా మహాత్ములు సమానంగా ఉంటారు ఇప్పుడు దీంట్లో నింద గురించి తీసుకోండి సపోజ్ ఎవళ్ళైనా నన్ను నిందించారనుకోండి నిందిస్తే వాళ్ళు ఈ దేనిని నిందించినట్టు దేనిని నిందించినట్టు అంటే శరీరాన్ని నిందించారా అంటే అది మంచిదే వాళ్ళు నిందించటం కరెక్టే నా ఈగో అహంకారాన్ని నిందించారా అది మంచిదే అది మంచిదే ఆత్మను నిందించారా ఆత్ వారి ఆత్మ నా ఆత్మ ఒక్కటే ఆత్మను నిందించడం అలా సంభవమే కాదు ఒకటే ఆత్మ కాబట్టి ఇక్కడ నిందించిది ఏమున్నది నేను సాధారణంగా మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం ఒకరినొకళ్ళు తిట్టుకుంటూ బతికేస్తూ ఉంటారు ఆఖరికి టీవీలో కూడా ఈ ఛానల్స్ న్యూస్ ఛానల్స్లో వాడు అంటాడు ఈ తూ తూ మైమై చాలా ఎక్కువైపోయింది అని ఎవడో ఉంటున్నాడు ఏదైనా చర్చ పెడితే వాడిని వీడు తిడతాడు వీడు వాడిని తిట్టతాడు అంతే అంత తప్ప ఇంకక్కడ చర్చలతో ఏముండదు ఏ టాపిక్ మీద చర్చ పెట్టినా అంతే వీడిని వాడు తిట్టడం వాడు వీడిని తిట్టడం ఏ టాపిక్ మీద చర్చ పెట్టినా ఎనీ టాపిక్ తిట్టేట ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ఏదో యోగా బాగా జరిగింది ఇంటర్నేషనల్ యోగా డే బాగా జరిగింది అంటూ ఆయన ఏదో రేడియోలో ఓ నిమిషాలు ఏదో మాట్లాడారు ఇక ఇంక దాంట్లో తిట్టడానికేముంది ఇంటర్నేషనల్ యోగా బాగా జరిగిందంటే తిట్టడానికి ఏముంటుంది దాంట్లో అయినా కూడా ఇంటర్నేషనల్ యోగా గురించి చెప్పాడు తప్ప ఫలానా దాని గురించి మాట్లాడలేదు కనుక ఆయన దావు దాత ఏదో దాస్తున్నాడు అని మొదలుపెట్టి ట్టడం ప్రారంభించారు అప్పుడు ఒకడన్నాడు ఈ తిట్టడం కూడా ఎక్కువైపోయింది టూ టూ మై మై టూ టూ మై మై అంటే తిట్టుకోవడమేనా అంతేనా అదేనా మేము దాని అదొక ఎక్స్ప్రెషన్ ఇది చాలా ఎక్కువైపోయింది అని ఇది మీరు గమనించారో లేదో ఇప్పుడు కొన్ని మనం తెలుసుకోవడం మంచిది ఇది ఇండియన్ సొసైటీలో ఎక్కువ మీకు ముఖ్యంగా అమెరికన్ సొసైటీ కెనేడియన్ సొసైటీ అది నార్త్ అమెరికా యూరప్ అక్కడ ఇంతలా ఉండదు ఇది ఏషియాటిక్ సొసైటీస్లో ఎక్కువ ఇత ఒకరినొకరు తిట్టేసుకోవడమే కుట్టేసుకుంటారు ఈ న్యూస్ ఛానల్లో ఒకరినొకరు కుట్టేస్తుంది మీరు చూశారా అలాంటిది ఏమన్నా ఈ ప్రపంచం గురించి మీకు తెలుసు ఉంటుందా లేదా నాకొక్కరికే న్యూస్ ఛానల్స్లో ఒకరినొకళ్ళు మీద పడి కొట్టేసుకుంటారు మీకు తెలుసా ఇలా పక్కపక్కన కూర్చొని ఉంటారు ఇంకొక మాట మాట్లాడంటే చెంప పగిలిపోతుంది జాగ్రత్త అంటాడు ఏది న్యూస్ ఛానల్లో డిస్కషన్లోనే చర్చలో అంటే నీకే కాదు చెప్పబలమంటాడు నాకు తెలుసు అంటాడు వాడు అంటే ఒకరినొకళ్ళు చొక్కాలు పట్టుకుని చింపేసుకుని కొట్టేసుకుని ఇది ఇంత అహంకారము అధికంగా ఉన్నటువంటి సందర్భం అది ఆ దృష్టితో చూసినట్లయితే ఇక్కడ చేసే చర్చ చాలా విచిత్రమైన అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఎదరవాడు నిందించిన ఏమీ చెలించటం అనేది ఉండదు మహాత్ములు అలా ఉంటారు మహాత్ములు చెలించరు ఎందుకంటే ఈ నింద అన్నది ఎప్పుడు ఉంటుందంటే దేన్ని నిందిస్తారంటే కేవలము దేహాన్ని కానీ లేకపోతే అహంకారాన్ని కానీ నిందిస్తారు లైక్ నీవు పరమ దుర్మార్గుడవి అని తిట్టతాడు దాన్ని అహంకారాన్ని తిట్టాడనమాట నీవు కుంటి వాడివి లేకపోతే గుడ్డి వాడివి నోరు మూసుకో అంటాడు అంటే దేహాన్ని తిట్టాడు అన్నమాట కూడా తిట్టడం అన్నది ఉంటుంది అహంకారానికైనా ఉంటుంది రెండు కూడా నేను కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో నింద అనేది అది దానికేమీ విలువ దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరము ఉండదు స్తి మీకు ఇంకో రహస్యం చెప్తా సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి వాళ్ళు మిమ్మల్ని చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుని చాలా పెద్ద సత్కారం చేసి మిమ్మల్ని పంపించారనుకోండి మీరు మహా సరదా పడిపోయి సంతోషపడిపోయి ఇంటికి మీరు అలా ఎప్పుడైతే చేశారో యూ హ్యావ్ క్రియేటెడ్ ది ఆపోజిట్ ఇంకొకడెవడో అంతల్లా సత్కరించడు అప్పుడు మీకు వెంటనే దుఃఖం కలుగుతుంది ఎక్కడో వెళ్తారు మీరు సభకు వెళ్తారు వాళ్ళు మిమ్మల్ని ఎదురొచ్చి స్వయంగా తీసుకువెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెద్ద సీట్లో కూర్చోబెడతారు మీకు మహా సంతోషం కలుగుతుంది అది ఆ ఎక్స్పీరియన్స్ మీలో ఉండిపోతుంది చాలా హ్యాపీ ఇంకోసారి ఇంకో సభకు వెళ్తారు వెళ్తే వాడు ఎవడో మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఆడియన్స్లో పండు ఉంటారు అక్కడ ఉన్నంతసేపు కూడా మీరు లోపల ఉడికిపోతూ ఉంటారు సపోజ్ మీరు స్థుతి చేసిన సందర్భంలో మీరు నిర్వికారంగా ఉన్నారనుకోండి మీరేం పట్టించుకోరు వాళ్ళు స్థుతించిందంతా నిజమని అనుకోరు సాధారణంగా స్తోత్రములన్నీ కూడా అతిశయోక్తులు ఉంటాయి నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి అని స్థుతిస్తూ ఇంతటి ధర్మాత్ముడు ఈయనే తప్పించేవాళ్ళు లేరు అని చెప్తాడు ఆయన నాయకు దగ్గరికి వచ్చి లోపలనుకుంటాడు వీడు వీడు దొంగ అని లోపలనుకుంటాడు కానీ పైకి మాత్రం అలా చెప్తాడు కాబట్టి అటువంటి స్థుతిని విని మీరు పొంగిపోయిన సందర్భం కనుక మీరు జీవితంలో ఉంటే మీకు నింద అవమానము దుఃఖము వెయిటింగ్లో ఉంటాయి బికాస్ యూ క్రియేట్ ది అపోజిట్ అపోజిట్ దేవుడు క్రియేట్ చేయడం ఇవన్నీ వెయిటింగ్లో ఉంటాయి మీరు క్రియేట్ చేసుకుంటారు అని చెప్తాను ఎప్పుడైతే నేను ఈ కథ మీకు చెప్పాను ఇంతకుముందు మీరు మళ్ళీ చెప్తా వాసుదేవ అని ఒక ఆచార్యుడు ఒక ఆయన ఉండేవాడు జరిగిన కథ ఆయన పంచదశి పాఠం చెప్తున్నాడు చెప్తుంటే ఆ గ్రామంలో ఒక పెద్దమె పూటకోవడమో ఎవరో ఒక పెద్దామే ఈ ఆచార్యుడి మీద ఎందుకునో కోపం వచ్చిందా కోపం వస్తే వాళ్ళ పాపం పల్లెటూరు వ్యక్తులు వాళ్ళు దాచుకోవడం ఎరగరు ఆమె రోడ్డు మీద పడి ఏ వాసుదేవ నీకు పవర్ ఎక్కువైంది ఇది అది అంటూ తిట్టుకుంటూ వస్తుంది వస్తుంటే ఓ శిష్యుడు విన్నాడు అచార్యజీ మిమ్మల్ని ఆ ముసలమ్మ తిరుగుతోంది అన్నాడు అంటే నన్ను తిరుగుతుందని నీకు ఎలా తెలిసిందే అంటే కాదండి ఆ చెయ్యి మీకేసం చూపిస్తోంది నాకే ఇటు ఇటు డైరెక్షన్ నేను ఒక్కనైనా ఉంటా మొత్తం ఎక్కడికైనా చూపించవచ్చు కూర్చో అంటారా ఆవిడ దగ్గరకు వచ్చి వాసుదేవాన్ని పేరు పెట్టి తిరుగుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఆచార్య మిమ్మల్ని తిరుగుతుండండి వాసుదేవాన్ని పేరు పెట్టి వాడు పెట్టి తిరుగుతూ ఉండండి అంటే వాసుదేవంటే నేను ఒక్కడా ప్రపంచంలో వాసుదేవా ఏ వాసుదేవుని తిరుగుతుందో కూర్చో అంటారా ఆ మాట ఆవిడ తిరుగుతుంది ఎలా ఎంతమంది వాసుదేవులు ఉన్నారా ఇంట్లోనూ నువ్వేటా వాసుదేవుడిని నేను నిన్నే తిరుగుతున్నాను అని దగ్గరకు వస్తుంది అంటే ఈయనంటారు నువ్వు నన్ను తిట్టడం లేదంట మరి నేను ఎవరిని తిప్పుతున్నట్టు అంటే నువ్వు అన్నమయ్యా అని తిప్పుతున్నావు అన్నమయ్యము అంటే దేహం అంటే అన్నమయాన్ని తిప్పుతున్నానా అదేముతుంది అని అడుగుతుంది రా ఇలా కూర్చోవు కూర్చోబెట్టి చూడు నువ్వు వంట వండుకుంటావు కదా రోజును అవును వండుతాను అది భోజనం చేస్తావు కదా చేస్తాను ఆ భోజనం నుంచే నీ దేహము నిర్మాణమైందా లేదా అవును మనం తిని తిండి నుంచే దేహము నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ దేహములకు అన్నమయము అని పేరు ఓకే ఇప్పుడు నువ్వు తిద్దుతున్నావు కదా ఏమిటి తిడుతూ దేహమే తిరుగుతుంది కదా అవును తిట్టేది ఎవరు అన్నమయము తిద్దుతున్నది ఎవరిని అన్నమయము అని చెప్తాడు అవును నేను అన్నమయము నేను నిన్ను తిద్దుతున్నాను నువ్వు అన్నమయ్యము నేను నిన్నే తిప్పుతున్నాను నేను అన్నమయం కాదు మరి నువ్వు అన్నమయం కాకపోతే ఏమిటి రా నువ్వు అంటే నేను ఆత్మస్వరూపుడు మన నా మాట ఏమిటి నువ్వు ఆత్మస్వరూపురాలే మరి ఏమిటి తేడా అన్నమయానికి ఆత్మకి తేడా ఏమిటి అంటే నువ్వు ఇంక పది నుంచి రోజు పంచదశ క్లాసుకు వస్తూ ఉంది నీకు ఆత్మకి తేడా తెలుస్తుంది అని చెప్పారు అది కొత్త కాబట్టి ఎదరవాళ్ళు తిట్టినప్పటికీ మనము అలా అవమానం ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు మనము నిజానికి ఎలా ఉండాలంటే ఇంకో సందర్భం చెప్తే చూడండి ఎవడైనా పొగిజాడనుకోండి వాడు పొగిజీ దాంట్లో సత్యం చాలా తక్కువ ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటాం ఇప్పుడు సపోజ్ ఆయన పదివేలు డొనేషన్ ఇచ్చాడనుకోండి ఈయనండి గొప్ప దాత లక్షల లక్షలు దానం చేస్తాడని చెప్తాడు మైక్తో వెంటనే ఇది తెలుస్తుంది అయ్యో పోయి నేను లక్షలు ఎప్పుడు చేశాను పదివేలే కదా నేను ఇచ్చాను అయింది తెలుస్తూ ఉంటుంది కానీ పైకి ఏమంటారు మనలో లేని గుణాలని వాళ్ళు చెప్తారు మన పొగిడినప్పుడు తిట్టినప్పుడు తిట్టిన తిట్లన్నీ తప్పు ఉండవు ఏవో కొన్ని కరెక్ట్ అయ్యి ఉంటాయి ఎలా అయితే పొగిడినప్పుడు పొగడ్తలన్నీ సత్యం కాదు ఏదైనా కొద్దిపాటి సత్యం ఉంటుంది అతిశయోక్తులు ఉంటాయి అలాగే తిట్లలో ప్రతి తిట్టు తప్పనే మాట ఉండదు ఏవో కొన్ని తిట్లు కరెక్ట్ ఉంటాయి అది మనకి తెలుస్తూ వాడంటాడు నీకు పొగరెక్కువ ఉంటాడు మనకి తెలుస్తూ ఉంటున్నావు కొద్ది మనకు పొగరున్న మాట వాస్తవమే అని తెలుస్తూ వాడంటాడు నువ్వు అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది పైకే నువ్వేవరిగితో నేను ఎప్పుడు అబద్ధం చెప్పానో అని దబాయిస్తాము అని మనకి తెలుసు మనం అప్పుడప్పుడు వృద్ధాలు చెప్తూ ఉంటాము అని మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి తిట్టిన వాడు ఎప్పుడూ కూడా మనలో ఉండే దోషాలని మనకి గుర్తు చేస్తాడు ఆ రకంగా పొగిడిన వాడు మనకు అపకారం చేసిన వాడు అవుతాడు తిట్టినవాడు మనకి హితము చేసిన వాడు అవుతాడు ఈ సత్యాన్ని గుర్తిస్తే మనం ఏం చేస్తూ ఉంటే పొగిడిన వాళ్ళని దూరంగా పెట్టి తిట్టే మనం ప్రేమగా దగ్గరికి తీసుకోవచ్చు కాబట్టి కనుక మనము ఎవళ్ళైనా మనల్ని నిందిస్తే మనం ఏం చేయాలంటే ఆ నిందలో ఉన్నటువంటి సత్యాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని వాడు నన్ను అనే అహంకారంతో కూడినటువంటి రియాక్షన్ అనేది ఎప్పుడు కూడా తప్పే రియాక్షన్ ఎప్పుడూ తప్పే రెస్పాన్స్ వేరు రియాక్షన్ వేరు. రెస్పాన్స్ అంటే ఎలా ఉంటుంది వాడు తిట్టతాడు ఆ తిట్టిన దాంట్లో ఒకటి రెండు పాయింట్లు కరెక్ట్ ఉన్నాయి ఓకే అది అర్థం చేసుకోవడం ఆయన్ని తిట్టేందుకు అవకాశం ఇవ్వటం చక్కగా చిరునవ్వుతో ఊరుకోవడం తర్వాత ఆ మనిషికి వాడి తిట్లలో అసత్యాలు ఉన్నాయనుకోండి వాడికి దూరంగా ఉన్నాడు అలా చేసినట్లయితే వాడికి కూడా మనం పొరపాటు చేసాము అని తెలుసుకునే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళను అవుతాం అలా కాకుండా వాడు తిట్టాడని మీరు వాడు ఒకటి తిట్టితే మీరు రెండు తిట్టారనుకోండి వాడు నాలుగు తిడతాడు అప్పుడు మీరేదో మట్టి ఏదో వేసి వాడిని కొడతారు వాడు కర్రలు ఇచ్చి కొడతాడు దాన్ని ఈ గో బోట్ గోటు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో మీ తరఫున ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళ తరఫున ఇంకొక ఎఫ్ఐఆర్ వాళ్ళు రికార్డు చేసుకుని మీ దగ్గర కొంత వాళ్ళ దగ్గర కొంత లంచాలు కూర్చుకుని వాళ్ళని నిద్రపోతూ కూర్చుంటారు వాళ్ళు మీకు ఏమీ చేయరు వాళ్ళకి ఏమీ చేయదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము కోర్టుకి వెళ్ళడము అంత తెలివి తక్కువ పని భారతదేశంలో అదే కానీ మరొకటి ఈ రెండు పనులు చేయకూడదు యూ షుడ్ నాట్ సీక్ జస్టిస్ from police than from court, You should seek justice from God. And then, go one step ahead. You don't seek justice. Allah will have permission to accept only one who is in you... 미chutz, to notice you will have mercy and reward the law... First people drinking alcohol... That test will learn other people, when they do endpoint it isaciones of bad are eles... ఇంకోసారి గుడ్ న్యూస్ పట్టుకొచ్చాం సో మనల్ని పొగిలినవాడు గుడ్ న్యూస్ పట్టుకొచ్చిన పోస్ట్ మ్యాను మనల్ని తిట్టిన వాడు బ్యాడ్ న్యూస్ పట్టుకొచ్చిన పోస్ట్ మ్యాన్ అంతే తప్ప దీంట్లో యథార్థంగా వాడు తిట్టేయడానికి మనం రియాక్ట్ అవ్వాల్సింది ఏమీ లేదు ఇది ఇది అర్థం చేసుకోవటం దీన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టమైన విషయము దీన్ని జాగ్రత్తగా అభ్యాసం చేస్తే ఆ స్థితికి మానవుడు చేరుకోవచ్చు తర్వాత మిమ్మల్ని ఎప్పుడు తిప్పుతారు మిమ్మల్ని తిట్టే సందర్భం ఎప్పుడు వస్తుంది ఎవరిదో మేనతో కొడుకుదో మేనమ కొడుకుదో పెళ్ళి ఏదో అవుతుంది మీరు తగుదునమ్మా అంటే అక్కడికి వెళ్తారు ఇక్కడ సెలవు పెట్టుకుని ఆ పెళ్లికి వెళ్తారు మీరు ఎందుకు పెళ్లికి వెళ్ళడం అనవసరం కదా సెలవు వేస్ట్ చేసుకుని పెళ్లికి వెళ్ళడం అనవసరం కదా ఆ సెలవు అట్లు పెట్టుకుంటే ఏదో గీతా క్లాసులకు దేనికి ఉపయోగపడి ఇట్లా పెట్టుకోవచ్చు కదా ఆ సెలవు వేస్ట్ చేసుకుని ప్రయాణం చేసి ఆ రైళ్లలోను బస్సులలోను ఎక్కడ సీట్లు కూడా ఎవరికి లేకుండగా అక్కడ అంశం ఇచ్చి ప్రయాణం చేసి తగుదనమ్మాంటూ పెళ్లికి వెళితే వాళ్ళు నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని ఇదో కంప్లైంట్ దాని మీద రియాక్షను మళ్ళీ పెళ్లి నుంచి వెనక్కి వచ్చేసి తిట్టుకోవడం వాళ్ళని ఒకసారి నేను కాకినాడలో రైలు ఓ పెళ్లి పార్టీ వాళ్ళు రైలు పెళ్లి అయిపోయి వెనక్కి వాళ్ళు వీళ్ళు వాళ్ళు నేను మొత్తం ఇటు ముగ్గురు అటు ముగ్గురు ఆరుగురు అటు ఎనమలుగురు ఉంటాను ఆ పార్టీలో ఆ యనమండ్రిలో నేను ఒక్కడి మిగతా ఏడుగురు పెళ్లివారే ఈ ఏడుగురు కాకినాడలో ఎక్కితే రాజమండ్రి పెద్ద గొంతుతో డిస్కషనే చేస్తున్నాను ఆ డిస్కషన్ ఏమిటంటే వీళ్ళకి మగపెళ్లి వారికి ఆడపల్లి వారు ఎంత ఇబ్బంది కలిగించారు ఏ రకమైనటువంటి పని చర్యలు సరిగ్గా అదే డిస్కషన్ రాజమండ్రి కాకినాడ నుంచి రాజమండ్రి దాకా అదే డిస్కషన్ నేను రాజమండ్రి వచ్చాక నేను చెప్పాను అమ్మ ఇంకా గోదావరి వచ్చేసింది పడుకుని నిద్రపోయే టైం అయింది మిమ్మల్ని ఆడపిల్లి వారు ఎన్ని రకాలుగా అవమానం నాకు బాగా పూర్తిగా అవగతం అయిపోయినది ఇంకా మీరు డిస్కషన్ మానేస్తే పడుకుందాము అని నేను చెప్పాను వాళ్ళ కనుక ఇలా ఉంటారు ఇలా ఇంతటి తీవ్రమైన రాగద్వేషాలు కొట్టుకునే మళ్ళీ వ్రతాలు పూజలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు స్నానాలు ఇవన్నీ మటుకు ఇబ్బడి ముబ్బడిగా చేసేస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రాగద్వేషాలు ఇవన్నీ మనం అంతఃకరణ శుద్ధి మనకు అక్కర్లేదు మనం ఉరికే కర్మలు చేసేస్తే దేవుడు ఆయన ఐసైపోయి మన మీద వరాలను కురిపించేస్తాడు మన అంతఃకరణ శుద్ధంగా ఉండక్కర్లేదు అని అనుకుంటాను ఇదిగో మతం ఈ లెవెల్కి తయారైంది ఈ దుస్థితి మతానికి ఎందుకు వచ్చిందంటే మతానుయాయులు మత మార్గదర్శకులు అందరూ కూడా ఈ రిచువలిజంలో పడిపోయి భగవద్గీతని ఫిలాసఫీనే అసలు ఎరుగను కూడా ఎరుగరు ద డోంట్ ఈవెన్ నో దా ఆ కారణంగా సమాజం యొక్క ప్రవృత్తి ఉంటుంది అయితే దీంట్లో కూడా మహాత్ములు ఉంటారు ఎంతోమంది గొప్పవాళ్ళు కూడా ఉంటారు సమాజాలు అలాగే కనుక ఈ మాన ఈ ఆత్మ నిందా స్థితి రెండింటి అడ సమానంగా ఉండడం రియాక్షన్ ఉండదు రియాక్షన్ ఉండదు రెస్పాన్స్ ఉంటుంది ఎవడైనా పొగిలేడనుకోండి సరే సంతోషం అండి మంచిది మీరు చెప్పిన చాలా సంతోషం మీరు ఎంతో ప్రేమగా నా గురించి మంచిగా చెప్పారు నేను కొనతజ్ఞాను అని వారికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసి వారికి మనం ఏదైనా చేసి సేవ ఉన్నట్లయితే చేసేయటం అతనికి దానికి దానికి చెల్లు అది రెస్పాన్స్ ఇక తిట్టాడనుకోండి ఎవరైనా మీరు మీరు చెప్పేది నాకు అర్థమైంది మీరు పాయింట్అవుట్ చేసిన దాంట్లో కొన్ని అంశాల్లో సత్యం ఉన్నమాట వాస్తవం మీరు నాకు కదువిక్కు కలిగించినందుకు నేను అంటే కానీ కొన్ని అంశాల్లో మటుకు మీరు నాకు అనిపిస్తోంది మీరు ఆలోచిస్తే బాగుంటుంది సెలవు అండి వెళ్ళొస్తాను అని చెప్పేసి తప్ప ఆయన అన్యాయంగా తిట్టాడనుకోండి చూడండి మీరు పొరబడుతున్నట్టు నాకు అనిపిస్తోంది సరే కానివ్వండి అని ఆ వ్యక్తిని దూరంగా పెట్టినా మనం దూరంగా ఉండడం పెళ్లిళ్ళు పేరెంటాలు అంటూ మనం ఊరికే సమాజంలోకి అలా దూసుకుపోతూ ఉండడము అది సాధకుల యొక్క లక్షణం కాదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా తిట్టినట్లయితే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సమాజంలోకి అనవసరంగా వెళ్ళాం కాబట్టి మనల్ని వీళ్ళు తిట్టినారు కాబట్టి మనం ఈ జన సమ్మర్దంలోకి జన సమూహాలలోకి ఏదో పేరుతో చొచ్చుకుపోతూ ఉండడము వాళ్ళు తిట్టేరిన తర్వాత బాధపడము ఈ పొరపాట్లన్నీ కూడా మానేసి మనం ఇంట్లో ధ్యానం చేసుకుంటూ అంతర్ముఖులుగా ఉండడం మంచిది అని అర్థం చేసుకుని వాళ్ళందరినీ క్షమించేసి మనం అంతర్ముఖులు అయిపోవాలి మనం బహిర్ముఖులుగా ఉంటే కదా వాళ్ళు తిట్టడం అనేది ఉంటుంది మన అంతర్ముఖులైతే ఎవరు తింటారు మీరు ఈ పేరంటాలు పేరెంటాలు క్లబ్బులు ఇవన్నీ పక్కన పెట్టి మీరు పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారనుకోండి మిమ్మల్ని ఎవడైనా తిడతారా చెప్తాను పైగా ఏమంటారు వాడు పుస్తకాలు పురుగునా వాళ్ళని జోలికి వెళ్ళొద్దని కాదు అంటే మంచిది వీళ్ళు ఎంతో మనకు ఉపకారం చేస్తున్నారు అని వాళ్ళని ఆశీర్వదించి ఊరుకోవడం ఆ విధంగా ఎడల తిట్టే తిట్లు నిందా స్థుతి రెండింటి ఎడల సమబుద్ధిని కలిగి ఉండవలేము తుల్య నిందాత్మ సంస్కృతి ఓ మహాత్ముడు నది దాటుతున్నాడు ఆ నదిలో ఆ పడవని నడిపేవాడు ఒక రుమిటాడు నలుగురు యువకులు రౌడీ యువకులు ఎక్కినాడు సో నడుస్తోంది పడవ వాళ్ళు ఈ మహాత్ముల్ని ఆట యువకులు తప్పుదారిలో నడిపే యువకులు అలా ఆట పట్టిస్తూ చేస్తారు ఆ మహాత్ముడు కమండలం తీసుకుని ఏ ఈ కమండలం సముద్రం నదిలో పడేస్తే నీ ఏమో ఏం చేస్తావు అంటే ఏం చేస్తుంది అదే సముద్రం నీళ్ళలో పారేయడం అలాగ ఆయన బట్టల మీద నీళ్లు చల్లి ఇట్లా చిమ్మడం ఆ నదిలో ఉన్న నీళ్లను ఆయన మీద ఇట్లా చిమ్మడం ఇలాంటి అల్లరేదో చేస్తున్నారు చేస్తుంటే ఆ మహాత్ముడు ఆయన అలా సౌమ్యంగా ఉండిపోయినాడు ఇంతట్లో నదీ దేవత ప్రత్యక్షమై అంటుంది ఏమంటుందంటే హే మహాత్మ వీళ్ళు ఈ రౌడీలు నిన్ను ఇంత దురన్యాయం చేస్తుంటే నేను సహించలేకుండా ఉన్నాను వీళ్ళు ఈ పడవ పడవ తలకిందులైపోయి పడవని తలకిందులు చేసేస్తాను వీళ్ళు నదిలో పడి కొట్టుకుపోతారు నిన్ను మాత్రం గట్టికి చేరుస్తాను అంటుంది ఆ నదీ అంటే ఈయనంటాడు ఓ దేవత నీకు నాపై ప్రేమకు ఎంత సంతోషం వాళ్ళని పడవని తలకిరిందులు చేసి వాళ్ళని శిక్షించవద్దు వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి దోషాన్ని మాత్రం తలకిందులు చేసి వాళ్ళకి సద్బుద్ధి కలిగి ఇట్లా వాళ్ళని రక్షించు అని చెప్తాను బుద్ధిని తలకిరిందులు చేయ తప్ప పడవని చేయవద్దు అని కోరుతాం ఇది కథ కాబట్టి తుల్య నిందాత్మ సంస్కృతి ఎవరైనా తిట్టారంటే ఆ తిట్టులో సత్యం ఉంటే వాడు హితయిషి మనకెంతో గొప్ప హితాన్ని చేసుకున్నాడు మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలా కాకుండా ఆ తిట్టులో అసత్యమే ఉన్నట్లయితే మనము వాడిని క్షమించి మనం వాడికి దూరంగా ఉండాలి తప్ప ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు రియాక్షన్ అన్నది ఒకటి రియాక్షన్ క్రియ ప్రతిక్రియ ప్రతిక్రియ ఎప్పుడూ తప్పే ప్రతిక్రియ ఎక్కడి నుంచి పుడుతుందో తెలిసినా అహంకారం నుంచి పుడుతుంది అహంకారం నుంచి పుట్టే మూమెంట్కి ప్రతిక్రియ అని పేరు ఆత్మస్వరూపం నుంచి పుట్టేటువంటి దానికి క్రియా అని కాబట్టి తిట్టినవాడు సత్యం చెప్తే అవును కరెక్టే అంటే అది మీ స్వరూపం నుంచి వచ్చింది ఆ రెస్పాన్స్ ఆ తప్పుగా మాట్లాడుతున్నాడు అయినా నేను క్షమిస్తున్నాను అని వస్తే ఆ రెస్పాన్స్ మీ స్వరూపం నుంచి వస్తుంది నన్ను ఇంత మాట అంటాడా మీడు అని వాడిని తిక్కారనుకోండి అది అహంకారం నుంచి వస్తుంది కాబట్టి ప్రతిక్రియ అనేది అహంకారం నుంచి వస్తుంది క్రియా అనేది స్వరూపం నుంచి వస్తుంది కాబట్టి మనం క్రియా యాక్షన్ ఉండాలి తప్ప రియాక్షన్ ఉండరాదు రెస్పాన్స్ చేయాలి తప్ప రెస్పాండ్ అవ్వాలి తప్ప రియాక్ట్ అవ్వకూడదు సపోజ్ అలా వెళ్తుంటే ఇక్కడ రావద్దండి ఇక్కడికి రాకూడదు వెళ్ళుకోండి అన్నారనుకోండి ఓకే నవ్ యూ రెస్పాన్స్ ఎలా ఉంటుంది రెస్పాన్సు సరే కానీ ఇది మనం వెళ్ళదగ్గ స్థానం కాదు మీ దాన్ని మీరు వెళ్తుంటారు అది రెస్పాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది నువ్వెవడవు నాన్ను కాదనడానికి అది రియాక్షన్ సో తుల్య నిందాత్మ సంస్కృతి కాబట్టి తర్వాత స్థుతి చేశారనుకోండి మహాత్ములు స్థుతికి పొంగిపోవడం ఎందుకంటే జనులు ఏ అంశాన్ని స్థుతించారో అది సత్యమైనట్లయితే ఆ స్థుతి ఈశ్వరుడొక చేరుకుంటుంది మనలో ఏదైనా గుడ్ క్వాలిటీ ఉందనుకోండి దాన్ని స్థుతించారనుకోండి ఆ గుడ్ క్వాలిటీ పెట్టింది ఎవరు ఈశ్వరుడు కాబట్టి ఆ స్థుతి ఈశ్వరుడు మీరు పండితులను స్థుతించారనుకోండి వాస్తవంగా పండితులు అనుకోండి అప్పుడు ఆయన ఏమనుకుంటాడు వీళ్ళు నన్ను కాదు స్థుతిస్తూ ఉంటా నన్ను పండితునిగా తీర్చిదిద్దిన ఆ ఈశ్వరుణ్ణి సుతిస్తున్నారు అని స్థుతిని ఆ విధంగా స్వీకరించాలి సపోజ్ నిందించారనుకోండి నింద తప్పు అనుకోండి సరే కానీ అజ్ఞానం అజ్ఞానం అలా ఉంటుంది తెలియకపోవడం చేత అలా చేస్తున్నాడు ఓ గాడ్ ఫర్గ్యూజ్ అని దే డూ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అంచేత అటువంటి పెద్ద మనస్సుతోటి ఉండాలి తుల్య నిత్మ సంస్కృతి భాష్యం ని ఆత్మ సంస్తిల్యే నిత్మసంస్ యే సహా తుల్య నిందాత్మ సంస్థుతి అంటే మీరు యతి అయి ఉండాలి యస్యతే మీరు యతి అయి ఉండాలి ఈ విధంగా నిందాస్టుతి రెండింటి ఏడలా సమానంగా ఉండాలంటే మీరు యతి అయి ఉండాలి ఎస్య యతే అంటున్నారు కదా యతి అంటే మామూలుగా లోకంలో తీసుకునే అర్థం ఏంటంటే సర్వసంగపరిత్యాన్ని సన్యాసి అని తీసుకుంటారు తప్పేం కాదు కానీ ఇక్కడ భగవద్గీతా సందర్భంలో యతి అంటే యతనశీల మనం మన స్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక నిష్ట కలిగి ఉంటే దాని పేరే యతి అని అంటారు అలా ఉండాలి కాబట్టి మనము భగవద్గీతను చదువుతున్న దేనికి ఆత్మస్వరూపాన్ని తెలియట కొరకు కాబట్టి నేను సాధకులను అంటే నేను యతిని అంటే సాధకులను గృహస్థుడా బ్రహ్మచార అది పాయింట్ నేను సాధకులను కనుక నిండా స్థుతి రెండింటినీ నేను సమానంగా స్వీకరిస్తున్నాను అని అలా అలాంటి యతి ఎవడైతే ఉంటాడో వాడికి బహుబీ సమాసం తుల్య నిండాత్మ సంస్థుతి అనే విశేషణము అన్వయిస్తుంది వెరీ నైస్ తరువాత పౌళ్యము కదా క్లోకంస్ తుల్యో మిత్రిపక్ష సర్వరంభపరిత్యాగీ నా పేక స ఉచ్యతే వాక్కుతోటి స్తించుట చిట చేష్టలతోటి సమానించుట అవమానించుట అనేది ఉంటుంది మాన అపమాన మానము అంటే సమ్మానించుట అంటే మెడలో మాల వేయడం పాదానికి దండం పెట్టడం మర్యాదగా భోజనం పెట్టడం ఇది మానవు అపమానము అంటే మీద మట్టి వేయడం భోజనం సరిగ్గా చేసుకుంటే భోజనం చేయకుండా అడ్డుపడ్డం లేకపోతే వెళ్తూంటే దానికి అద్దు రావడం ఇది అవమానము మానము అవమానము ఈ రెండింటి ఏడల సమబుద్ధిని కలిగి ఉండాలి రెండింటి ఎడల సమబుద్ధి సో కనుక ఇది తుల్య నిందాత్మ సంస్కృతికి అదే కోమకు చెందిన విశేషం అక్కడ వాగ్రూపంగా చేసేటువంటి నింద స్థితి వాటి విధంగా సమర్పము ఇక్కడ చేష్టల ద్వారా చేసేటువంటి మానము అపమానము చేష్టలు ఇప్పుడు భోజనాన్ని కూర్చున్నారనుకోండి వారికి వడ్డించడం వీరికి వడ్డించకుండా ఏదో ఎక్కడ కూర్చొని అలా వెళ్ళి అని చూసి అది అక్కడ కూర్చోబెట్టి పది జాతరగా భోజనం పెడితే అలా చేస్తూ ఉంటారు మూర్ఖులు అనేక రకాలుగా చేస్తారు సో ఇప్పుడు రైల్లో వెళ్తూ ఉంటారు కొన్ని సీటు ఖాళీగా ఉంది మీరు కూర్చోబోతే కాలు పెడతారు ఏడానికి కాలు పెడతారు అదేదో సొంత సీట్ అయింది అయ్యోటి ఖాళీగా ఉంది వాడు వస్తాడు రిజర్వ్ అయింది ఆ సీటు కూర్చోవడానికి మీరు జనరల్ కంపార్ట్మెంట్లో అలాగా అదే అవమానం మానం ఉంటుంది అయ్యో నిలబడతారు రండి ఆ సంచి తీసి కింద రెండు కూర్చోండి అన్నారనుకోండి మా రెండు పరిస్థితులు ఉంటాయి రెండింటి అడగా సమానమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి ఎవడైనా మనల్ని అవమానం చేశాడనుకోండి వాడు మనకి హితము చేసుకున్నట్లే ఎందుకంటే మనలో అహంకారం అనేది ఏ లెవెల్లో ఉందో మనకి తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళు ఇచ్చిన మనం అవమానం చేసిన దానికి ఉడికిపోయే అనుకోండి లోపల మండి మండిపోయిందనుకోండి లోపల ఉడికిపోయే అనుకోండి అంటే మనలో అహంకారం చాలా గట్టిగా ఉన్నట్టు వాడు ఏదో అవమానం చేస్తాడు మనం అసలు పట్టించుకొని పట్టించుకోవాలి మనకి దాని మీద ఉండదు తర్వాత రెండోసారి వాడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రేమగానే ఉంటాం అంటే అర్థమేది అతడు ఆ అవమానాన్ని అసలు పరిగణన కూడా చేయకుండా ఆ గుణాత్మక స్థితిలో నారు అని అర్థం కాబట్టి అవమానము చేసిన సందర్భంలో మనము చాలా సహనాన్ని కలిగి ఉండాలి ఓ పద్యం ఉంది హిందీలో పద్యం హిందీలో పద్యమో పాఠం మట్టి అనుకుంది వీళ్ళు నన్ను తమ్ముతున్నారు నీళ్ళు నీళ్లు పోసి కాళ్ళతో తొక్కుతున్నారు తర్వాత చక్రం మీద పెట్టి గెద గెద తిక్కుతున్నారు తర్వాత కట్టెతోటి డబడబా కొక్కుతున్నారు తర్వాత కొలుగులో పెట్టి నన్ను కాల్చుతున్నారు అని మట్టి పాపం దుఃఖపడిందిట కానీ అంతా అయిన తర్వాత నన్ను ఈశ్వరుని దగ్గర పూర్ణ కుంభరూపంగా పెట్టి నన్ను ఈశ్వరుని యొక్క ఆరాధనకు వినియోగిస్తున్నారు అని సంతోషించింది మట్టి అని ఒక పరిశ్రమ సపోజ్ తల్లినప్పుడు తొక్కినప్పుడు కాల్చినప్పుడు మట్టి తిరగబడితే దానికి ఈశ్వరారాధనలో పూర్ణ కుంభంగా వినియోగించే అర్హత లేకుండా ఉంది పోయింది కానీ తల్లినప్పుడు తొక్కినప్పుడు కాల్చినప్పుడు మాట్లాడకుండా అలా సహనంతో ఉండిపోయింది కనుక ఆ మట్టి అది కుంభము రూపాన్ని సంతరించు అందమైన కుంభరూపాన్ని సంతరించుకుని ఈశ్వరుని ఆరాధనలో చక్కటి సాధనముగా తీర్చిదిద్దబడినది అదేవిధంగా ఎవరైనా అవమానించినప్పుడు తిట్టినప్పుడు త్రోసి వేసినప్పుడు సౌమ్యంగా ఉండిపోతారో తిరిగి తెట్టరు తిరిగి అవమానించరు రియాక్ట్ అవ్వరు అటువంటి వాళ్లే ఆ గుణాతీత స్థాయికి చేరుకుని ఆ పరమాత్మ స్వరూపంలో ఐక్యముగుటకు అర్హులు అగుహులు మానాపమానయోహపుల్య దీని మీద స్వామి వివేకానంద ద సాంగ్ ఆఫ్ ది సన్యాసింగ్ అని ఒక పద్యాన్ని ఒక సాంగ్ రాశారు అందులో ఆరేడు పద్యాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి మీరు ఎప్పుడైనా చూడండి దాంట్లో ఒకదాని అర్థాన్ని మీకు చెప్తున్నా ఎగ్జాక్ట్గా సాంగ్ నాకు గుర్తు లేదు అంటూ ఆయన ఏమంటారంటే ఈ దేహములకు కొందరు మాలలు అలంకరిస్తారు చక్కగా ఆహారాన్ని సమర్పిస్తారు ఏవేవో మంచి విలువైన వస్త్రములను సమర్పిస్తారు మరికొందరు ఈ దేహమును తిట్టి కొట్టి తన్ని అవమానిస్తారు తన్ని కిట్ ద బాడీ అని అంటాడ ఇద్దరి ఎడల నా దృష్టి సమానమే